కుదరదు రెండు లడ్డూలో ఇస్తాను పో ఏమంటే నాకు ఇష్టం నేను క్యూలో నిలబడినండి నేను అర్జెంట్ గా ఆరక్షణలో చూసేయాలి కుదరదు లైన్ లో రాబో నీ ఇష్టాలు ఏవి చే అని వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి ఏ క్షేత్రంలో అయినా గుర్తుపెట్టుకోండి నీ ఇష్టానుసారం చేయడానికి అక్కడ ఏ పర్మిషన్ ఉండదు ఎందుకని వాళ్ళు పద్ధతిని ప్రవేశపెట్టారు ఏమిటి నీ ఇష్టం అనే లక్షణాన్ని మనోనేత్రానికి పోగొట్టాలి ఎందుకని ఇష్టమైన లక్షణంతోనే అన్ని కష్టాలు వస్తున్నాయి రాబో అది పోగొట్టేసేమనుకోండి అయిపోయారు ఫెనిస్ట్ నీ ఆనంద స్వరూపుడు అని తెలిసిపోతుంది మనోనేత్ర స్థితి నుంచి దివ్య దృష్టికి ఎదిగిపోతావు అప్పుడు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి ద్వైధీ భావ ప్రవృత్తిని పోగొట్టడమే క్షేత్ర దర్శనం యొక్క ఉద్దేశ్యం తీర్థాటన యొక్క ఉద్దేశ్యం చాలా జాగ్రత్తగా పెట్టారండి సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని ప్రతిదీ ఆలోచించారు అయితే ఏంటి మనం ఆలోచించరు చేసేటప్పుడు ఆలోచించరు జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప నీకు అర్థం కాదు జ్ఞానంతో ఆలోచించే కర్మ చేయాలి అప్పుడు మాత్రమే నువ్వు సాక్షిత్వ స్థితికి ఎదుగుతావు జ్ఞానంతో ఆలోచించే భక్తిని ఆచరించాలి అప్పుడు మాత్రమే నీ హృదయ స్థానంలో ఈశ్వర సందర్శనం జరుగుతుంది శరణాగతి వలన అప్పుడు మాత్రమే అది ఉపయుక్తం జ్ఞానంతోటే యోగ మార్గాన్ని అనుష్ఠించాలి అప్పుడే నువ్వు పంచకోశ విలక్షణ ఉండవని తెలుసుకోగలుగుతావు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావు హృదయంలో జరిగిన ఈశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంగా మారటమే యోగ మార్గం సరే ఈ కర్మ భక్తి యోగం కలిసి నీకు పరిణాతిని పరిణామాన్ని తెచ్చినాయి పరిణతి పరిణామం వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితంలో ఈ పరిణతి పరిణామం గనక రాలేదనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి మళ్ళా కొండ తెచ్చుకోవాలి ఈ కొండ చాలా లేదురా ఈ కొండ చిన్నది అయిపోయిందనో పెద్దది ఏం చేయాలి మరి ఆవిడ అన్నం వండాలనుకుంది అన్నం వండాలంటే కొండ సరిగ్గా ఉండాలి చారుడు బియ్యానికి బానుడు కొండ పెట్టింది అనుకోండి ఈ చారుడి బియ్యం ఆ బానుడి కొండలో ఎట్ట బాణుడు కొండ పెట్టి బాణుడు నీళ్లు పోసి చారడి బియ్యం పోసిందనుకోండి ఈ చారడి బియ్యం చారుగా బయటకు వస్తుంది అన్నంగా బయటకు వస్తుంది తినికి ఈ మానవ జీవితంలో ఇలాంటి సమస్యలే ఉంటాయి అన్నమాట కర్మఫలం చేత నీకు చెట్టు అయినా లభించవచ్చు బాణైనా లభించవచ్చు కానీ అల్టిమేట్ గా ఈ చెట్టులో అయినా బాణలో నువ్వు ఏం చేయాలి వండాలి వేరే మార్గం లేదు సరిపోలేదండి అన్నాం అనుకోండి తినుకో కొండ తెచ్చుకోవాలన్నా ఏం చేస్తావు ఈశ్వరుడు ఏమన్నాడు అక్కడ ఆల్రెడీ కొండలు రెడీ అవుతున్నాయి కదా అమ్మవారు రెడీ చేస్తుంది అక్కడ బోల్డ్ కొండలు రెడీ చేస్తుంది ఏదో కొండ తెచ్చుకొని పనికొచ్చేది నష్టమే వచ్చింది ఇప్పుడు బ్రహ్మాండంలో చాలా కొండలు తయారవుతున్నాయి ఓ కొండ తెచ్చుకోని ఆయన పిండాండం పిండాండం అంటే ఎవరైతే కొండ బ్రహ్మాండం కూడా కొండ విశ్వాండం కూడా కొండే ఏ దృష్టిని బట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ ఘటమే ఘటాకాశం ఘటన తెచ్చుకుంటే ఘటాకాశం ఫ్రీ కొండ తెచ్చుకున్నావు అనుకో కొండలో ఉన్న ఆకాశం ఫ్రీ నువ్వు దానికి ఏం చెల్లించక్కర్లే జాగ్రత్తగా పరిణతి పరిణామం లక్షణం లక్ష్యం ఇవి రెండు ముడిపడి ఉంటాయి అన్నమాట చదవండి పంచదార స్వభావం అది దాని ధర్మము పంచదార పులుపుగా ఉండుట మనం ఎచ్చటను గాంచలేదు ఒకవేళ పంచదార పులుపుగా ఉండొచ్చో దానిని పంచదార అని పిలవరు దాని స్వభావం నుల్పో కోల్పోవగానే స్వరూపమే నశించిపోయింది అంటే ఉపమాన ప్రమాణం అంటారు అనమాట అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు సచ్చిదానంద లక్షణం గురించి చెప్పదలుచుకుంటున్నాడు పంచదారని ఉపమానంగా తీసుకున్నాడు పంచదారల స్వభావం ఏమిటి టీగా ఉండడం మధురం సరే మధురం అనే లక్షణం తీసేద్దామండి అన్నా తీసేస్తే పంచదారే లేదు అదేటండి మధురం అనే లక్షణం తీసేసినంత మాత్రమే పంచదార పదార్థం ఎందుకు పోవాలి అరే దాని ప్రతి పరమాణువులో కూడా అదే ఉందయ్యా బాబు ఆ లక్షణాన్ని గనక మధురం అన్న లక్షణాన్ని తీసేస్తే పంచదార అనే పదార్థమే లేదు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఉపమానం ఇది దీన్ని పట్టుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఉపమేయానికి అన్వయం చేసామనుకోండి ఇది ఉపమాన ప్రమాణం అంటాం అనమాట డైరెక్ట్ ఉపమేయం అయినటువంటి ఆత్మస్వరూపం సచ్చిదానంద లక్షణం ఈ సచ్చిదానంద లక్షణం లేదనుకోండి జీవుడు లేడు జగత్తు లేదు జీవ జగత్తులుగా కనబడుతున్నది అంత సచిదానందమే ఏమంటే ఈశ్వరుడు సచిదానంద స్వరూపుడు అని అంటాం కదా మరి అనేక స్తోత్రాల్లో సహస్రనామాల్లో సచిదానంద స్వరూపాయ నమహ అని వస్తుంది కదా ఆయన ఉండబట్టేగా ఈ జీవ జగత్తులు ఉన్నాయని చెప్తున్నాం మరి కాబట్టి జీవ జగత్తుల రూపంలో కూడా ఎవరున్నారు ఈశ్వరుడే ఉన్నాడు ఏ లక్షణంతో ఉన్నాడు సచ్చిదానంద లక్షణంతో ఉన్నాడు కానీ నేను దేని తెలుసుకున్నాను పంచదారతో తయారు చేయబడిన చిలకనే తెలుసుకున్నాను పంచదారతో తయారు చేయబడినటువంటి మరో ఆకారం చిలక కాకపోతే గిలక ఏదైతే ఏమయ్యా